అసలేం జరిగిందంటే నాలుగవ అధ్యాయం నాకు నచ్చని భూ సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై డెప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిదేళ్లకు పైగా పనిచేసి చివరి నాలుగేళ్లు ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి దగ్గర అదనపు కార్యదర్శిగా మీడియా సలహాదారుగా పనిచేసి ఎన్నికల తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన నన్ను భూ సంస్కరణల కమిషనర్ గా రాష్ట్ర నియమించింది ఈ భూ సంస్కరణల అమలుకు సంబంధించి ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఇంకా ఒక పోస్ట్ ఉందా నాకు ఆశ్చర్యం వేసింది ఈ భూ సంస్కరణల అమల్లోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది అయినా ఇంకా ఒక కమిషనర్ పోస్ట్ ఎందుకుంది పోని ఈ కమిషనర్ అమలు చేయాల్సిన భూ సంస్కరణలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు క్రింది స్థాయిలో అమలు కావాల్సింది ఏమీ లేదు సార్ అంటున్నారు నా సిబ్బంది సంస్కరణల ఫలితాలను తిరగదోడి నిజమైన భూస్వాముల నుంచి ఖచ్చితమైన మిగులు భూముల్ని స్వాధీనం చేసుకున్నదా లేదా అని రాష్ట్రమంతా పట్టే పనిని ఈ కమిషనర్గా నేను చేయొచ్చునా అలాంటి విధులేది ఈ పోస్ట్లో లేవు సార్ అన్నారు మరి ఏం చేయాలి భూ సంస్కరణల అమలు వల్ల ఏర్పడ్డ న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎక్కడైనా మిగులుంటే వాటిని పరిష్కరించాలి సార్ అన్నారు పోని ఈ భూ సంస్కరణల వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వానికి వచ్చింది అందులోంచి ఏ మేరకు పేదలకు పంపిణీ అయ్యింది ఇందుకోసం ఎంత ఖర్చయింది లాభ నష్టాల పట్టిక ఏమైనా ఉందా గణంకాల విషయంలో చాలా అయోమయం ఉంది సార్ ఎంత విచిత్రం భూ సంస్కరణల అనే పథకాన్ని ఒక మహత్తర ఆశయంతో రాష్ట్ర దేశంలోనే తొలిసారిగా సమగ్రంగా రాష్ట్రంలో అమలు చేసింది ఈ సంస్కరణల అమలు కోసం ఎంతమంది అధికారులు సిబ్బంది పనిచేశారు ఎన్ని భూ సంస్కరణల ట్రిబ్యునల్స్ పనిచేశాయి ఎన్ని కోర్టుల్లో లిటిగేషన్ల మీద పోరాటం కోసం ఎంత ఖర్చయింది ఇలా పాతికేళ్లలో ఖర్చు అయిన మొత్తాన్ని భూ సంస్కరణల సంక్రమించిన మిగులు భూముల విలువను పోల్చి చూస్తే ఎంత ఖర్చు పెట్టి ఎన్ని లక్షల ఎకరాలను సేకరిస్తే ఎంత మందికి పంచిపెట్టామో తెలుస్తుంది కదా ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక లాయర్ మిత్రుడు వచ్చాడు హైకోర్టులో ఇలాంటి సివిల్ కేసులు కొన్ని వందల్లో వాదించి ఉంటాడు మాటల్లో నాకు వచ్చిన సందేహం చెప్పాను ఒక విచిత్రమైన నవ్వు నవ్వాడు అతని విశ్లేషణ వేరు ప్రసాద్ గారు భూ సంస్కరణల వల్ల ప్రజలకు చాలా లాభాలు జరగాల్సి ఉన్న మాట నిజం ఎంతో కొంత జరిగే ఉంటుంది కానీ మీరు భూ సంస్కరణల బూచిని చూపిపెట్టి ప్రజల నుంచి బలవంతంగా భూముల్ని విభజించి మిగులు భూమి అంటూ లాక్కున్నారు చూడండి ఆ విధానం మా లాంటి లాయర్లకి చేసిన మీరు ఆపాడము ఈ పాతికళలో భూ కేసుల కోసం మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ లోనూ అప్పిళ్ల కోసం హైకోర్టు సుప్రీం కోర్టుల్లోనూ అడుగు ప్రతి లాయరు అమోఘంగా బాగుపడ్డాడు కానీ పేదవాళ్ళకి భూమి లేని వాళ్ళకి భూమి పంపిణీ జరిగింది కదా చూసుకోండి ఎంత జరిగిందో ఏదో మీ కంటికి కనిపించే చల్లపల్లి రాజాలాంటి జమీందారుల భూములతో సమారాధన చేసింది లెక్కనుకోకండి అంటూ ఆ లాయర్ కొన్ని పాత సంఘటనలు చెప్పుకొచ్చాడు భూ సంస్కరణల చట్టం ప్రకారం ఒక కుటుంబం ఉంచుకోదగిన కమతాల విస్తీర్ణంపై పరిమితి విధించబడింది ఆయా ప్రాంత భూముల సారాన్ని బట్టి ఈ పరిమితి పది ఎకరాల నుంచి అరవై ఎకరాల వరకు ఉంది అందుకని డెబ్బై ఐదు ఎకరాల మెట్ట ఉన్న ఒకామందు తను తన భార్య కొద్ది కాలం క్రితమే విడాకులు తీసుకున్నామని విడివిడిగా ఉంటున్నామని తన పేరు మీద ఉన్న భూమి విభజన జరిగి రిజిస్ట్రేషన్ జరిగే లోపల ఈ భూ సంస్కరణల ఆర్డినెన్స్ వచ్చేసిందని తమ విడాకుల జీవితం ప్రకారం చెరోపాదికెకరాలు మిగులుతాయని కాబట్టి తన దగ్గర మిగులు భూమి అనేదే లేదని వాదిస్తూ ట్రిబ్యునల్ వెళ్ళాడు వాస్తవానికి ఆ భార్యాభర్తలు ఇప్పటికే ఆనందంగానే అమెరికాలో కొడుకుల దగ్గర ఉన్నారు మరో కేసులో నలభై ఎకరాలున్న కుర్ర జమీందారు తన మైనారిటీ తీరని కొడుకుని తన బంధువులు ఎవరికో వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమీ లేని వాళ్ళు దత్తత ఇచ్చేశానని దత్తత కార్యక్రమం తాలూకు ఫోటోలు సాక్ష్యాలు బోలుడు ఉన్నాయని వాడి సంరక్షణ కోసం వాళ్ళకి పాతిక ఎకరాలు రాసి ఇచ్చేసానని రిజిస్ట్రేషన్ జరిగే లోపల ఆర్డినెన్స్ వచ్చేసిందని వాదిస్తూ లాయర్ అని కోర్టుని ఆశ్రయించాడు ఒక ఆసాని తన తొంభై ఎకరాల భూమిని తన దగ్గరే కౌలుదారులుగా పనిచేస్తున్న నలుగురికి కృతజ్ఞత అభావంతో బహుమతిగా పంచిపెట్టేశానని రాతకోతలు ఎప్పుడో జరిగిపోయాయని తన దగ్గర మిగులు భూమి అనేదే లేదని ఇప్పుడు ప్రభుత్వం తన మిగులు భూమిని అప్పగించమనటం హాస్యాస్పదంగా ఉందని వాదిస్తూ కోర్టుకి ఎక్కాడు ఇలాంటి చాలా సంఘటనల గురించి నా లాయర్ ప్రెండ్ చెప్పుకొచ్చాడు ప్రసాద్ గారు నాకు తెలిసి ఈ భూ సంస్కరణల కేసులు లాయర్ అంటూ ఎవరూ లేరు ట్రిబ్యునల్ స్థాయిలో మేనేజ్ చేసుకుంటే చాలు మిగులు భూమిని చూపించకుండా మిల్చుకోవచ్చు అన్నది చాలా మంది భూస్వాముల అనుభవం ఒక రకంగా చెప్పాలంటే మా లాంటి లాయర్లంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అంటూ నవ్వు నవ్వి నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఈ భూ సంస్కరణల ఆర్డినెన్స్ తయారవుతున్న సమయంలో కార్మిక శాఖ మంత్రి అంజయ్ గారు అన్న మాటలు గుర్తొచ్చాయి భూ బిల్లు అంతా తయారైపోయి మంత్రివర్గం చేత లాంఛన ప్రాయంగా ఆమోదముద్ర వేయించుకునే చివరి నిమిషాల్లో ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు నన్ను లోపలికి పిలిచారు అక్కడ మంత్రి అంజయ్ ఉన్నారు ఆయన సమక్షంలోనే ముఖ్యమంత్రి నన్ను నిలదీశారు ఏమిటయ్యా ఇది ఇలాంటి సమయంలో నువ్వేదో విప్లవాత్మక ఆలోచనలు ప్రచారం చేస్తున్నావట నేను మాట్లాడలేదు తొందరపడ్డానా అని అనుమానంతో బీసుకుపోయా ఆయన ఒత్తిడి చేశారు చెప్పు ఏమిటి విప్లవాత్మక ధోరణి అది కూడా ఈ సమయంలోనా నేను సంకోచిస్తూనే మరోసారి ఆయన రెట్టించేసరికి మెల్లమెల్లగా చెప్పేశాను అంతా విన్నాక ముఖ్యమంత్రి సందిగ్ధంలో పడిపోయారు నాకు సందేహం కలిగింది నేను తప్పు చేస్తున్నానా తెలంగాణ ఉద్యమం తర్వాత కేంద్రం ఒక ప్యాకేజీ ఆరు సూత్రాల పథకం వగైరా తయారు చేసి తెలంగాణ నాయకును ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయం చేయడం వల్ల పివి నరసింహారావుని ఆ పదవి వివరించింది రాయలసీమ ఆంధ్ర తెలంగాణ నాయకులకు అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుని కోసం అధిష్టానం వెతికినప్పుడు ప్రతి నాయకునికి పెద్ద వ్యతిరేక వర్గం ఉండటంతో సొంత వర్గంగాని వ్యతిరేక వర్గంగా లేని ప్రతిభా పాటవాళ్ళ కల వ్యక్తిగా పేరున్న పివి గారిని ఎంపిక చేయడం జరిగింది రాష్ట్రంలోని మరి సీనియర్ నాయకులను కేంద్రంలో ఇతర చోట్ల సర్దుబాటు చేసిన ముఖ్యమంత్రి పదవిని ఆశించిన వారు ఆశ రాజకీయంగా పీవీ గారి తమకు ఎక్కువ బలం ఉందనుకునే సీనియర్లు కొందరు రాష్ట్రంలో ఉండనే ఉన్నారు కొందరు మంత్రివర్గంలో కొందరు బయట మంత్రివర్గ నిర్మాణం కూడా ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో దాదాపు ఢిల్లీలోనే జరిగిందనవచ్చు రాష్ట్ర విభజన కాకూడదనే సమైకి ఆంధ్రనేతగా ఆయనకు మంచి పేరు ఉండటంతో ముఖ్య పరిపాలకుడిగా పనిచేయడానికి మొదటి అవకాశం లభించింది ఏం చేసినా చేయాలనుకున్నా అనుకోకముందే ఢిల్లీకి అభివృద్ధి అందజేసే కార్యకర్తలు కోకలలో ఢిల్లీలో ఇందిరాగాంధీకి పీవీ గారు అంటే మంచి అభిప్రాయం ఉన్నా అది ఒక్కటే సరిపోయిన రోజులు ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కలుపుకు వెళ్ళడం ఆ రోజుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు పెద్ద పరీక్ష తనకు మద్దతునిచ్చేవాళ్ళు తప్పక కావాలి అంతకంటే తనకు కనీసం వ్యతిరేకంగా ఉండేవాళ్ళు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అటువంటి పరిస్థితుల్లో అంత స్వల్పకాలంలో పీవీ గారు చాలా సంస్కరణలు అమలు చేయడం జరిగింది వైద్య విద్యా రంగాల్లో సంస్కరణలే కాక ముఖ్యంగా భూ సంస్కరణల విషయంలో రాష్ట్రానికి దేశంలోనే మంచి పేరు తెచ్చి తన ముద్రను వేసి చరిత్రలో చిరస్థాయిగా నిలవడానికి ఆయన పునాది వేశారు పంతొమ్మిది నేను ఆయన దగ్గర కార్యదర్శిగా చేరే సమయానికే భూ సంస్కరణల అమలుకు రంగం సిద్ధం చేసేశారు చట్టపరంగానూ పాలనా అన్ని నిర్ణయాలు తీసుకోబడి చివరిగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వబోయే ముందు మంత్రివర్గంలో చర్చకు వచ్చింది ఒక్కొక్క కుటుంబానికి ఎంత మెట్ట భూమి ఎంత మాగాని మెట్టకు మాగానికి వ్యత్యాసం ఎలా ఉండాలి కుటుంబంలో ఎవరెవరికి విడివిడిగా యూనిట్స్ ఉండవచ్చు హిందూ వారసత్వం ప్రకారం వచ్చే చట్టపరమైన ఇబ్బందులను తొలగించడం ఎలా ఎవరెవరికి ఎటువంటి మినహాయింపులు చట్టం నుండి ఇవ్వాలి వాటిని అమలు పరిచే యంత్రాంగం నిర్ణయాలు చేసే విధానం నిర్ణయాలపై అప్పీలుకు వెళ్లే విధానం ఇలా ఎన్నో విషయాలపై అదివరకే అధికారుల స్థాయిలో రాజకీయ పరంగా చట్టపరంగా ఎన్నో చర్యలు జరిగాయి మంత్రివర్గ సమావేశంలో ఎన్నో సార్లు చర్చలు జరిగాయి అనంతరం చివరిసారిగా మంత్రివర్గం ముందు ఈ విషయం ఉంచబడింది మంత్రివర్గ సమావేశానికి ముందు ఎజెండా వచ్చినప్పుడు చాలా కుతూహలంతో క్షుణ్ణంగా చదివేశాను మంచి పథకం అన్ని విషయాలు కూలంకషంగా చర్చించారు అంతా బాగుంది కానీ నాకెందుకో సందేహం అధికారులు తయారు చేసిన పథకం అధికారులు అమలు చేయడానికి చేసిన పథకం ఇంగ్లీషు వారి పరిపాలనలో ప్రజల మీద నమ్మకం లేక అధికారుల ద్వారా అమలు చేసినట్లుగా అనిపించింది దానికి తోడు మన రెవెన్యూ శాఖలో గ్రామస్థాయిలో గ్రామ రికార్డులు హక్కుల జాబితాలు చాలా లోపభూ ఇష్టం అమ్మకాలు రిజిస్ట్రేషన్ చేసే అలవాటు లేని పరిస్థితి నెలకొంది కౌలుదారులు ఎంతో మంది చేసేవాడి పేరు రికార్డుల్లో ఉండదు రికార్డుల్లో పేరున్న వాడికి భూమి లేకపోవటము ఉన్నా అతని అధీనంలో లేకపోవటమో లేదా అతను అదివరకే చనిపోయి ఉండటమో జరుగుతూ ఉండేది తాత పోయి ఇరవై ఏళ్ళు అవుతున్నా మనుమల భూములు సాగు రికార్డుల్లో ఇంకా తాత పేరే ఉంటుంది ఈ పరిస్థితుల్లో మిగులు భూముల నిర్ధారణ సులువా చేసిన ట్రిబ్యునళ్ల ముందెల ఎన్నేళ్లు అప్పీర్కు వెళితే కోర్టుల్లో ఎన్నేళ్లు ఇప్పటికే కోర్టులో భూమి తగాదా వ్యాజంతో పడిందంటే తరాలు మారినా తీర్పులు రావని నానుడి ఉద్దేశాలు మంచివైన ఆచరణలో చాలా ఇబ్బందులు ఉండేటట్లు నాకు అనిపింది దీనికి కారణం నేను అంతకు చేసిన ఉద్యోగంలోని అనుభవం అప్పటికి నా మొత్తం సర్వీసు నాలుగేళ్లే కానీ చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల పథకం ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన కొంచెం తక్కువగా రెండు సంవత్సరాలు రోజు గ్రామాల్లోనే వందల వేల రైతుల మధ్య కరణాలు రెవెన్యూ అధికారుల మధ్య గడిపా భూమి దిన్నుకుంటూ రికార్డుల్లో పేర్లు లేని వేల రైతుల మధ్య అప్పులు ఇద్దామన్నా వారికి అవసరమైనా డబ్బులు రాయితీలు ఉన్నా అప్పు పుట్టని రైతుల మధ్య ఎంత సహాయం చేద్దామన్నా చేతకాని నిస్సహాయ అధికారిగా నేను అనుభవించిన ఆవేదన ఈ పథకం అమలుపై చాలా అనుమానాలకు నాలో అలజడికే కారణమైంది ఇది కాక ప్రభుత్వ భూములు పంపిణీ విధానం ఎందుకో నాకు మొదటి నుంచి నచ్చలేదు భువనగిరి సబ్ కలెక్టర్గా ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని పంచాను భూమి ఇచ్చిన ఒక్క రైతు దాని గురించి బాగుపడతాడన్న నమ్మకం ఉండేది కాదు కారణం అందరినీ సంతృప్తి పరచాలని ప్రభుత్వం ఉద్దేశం అందరికి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర అంత భూములు లేవు ప్రతి గ్రామంలో వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే భూమి లేని వారు ఐదు వందలు మంది ఉంటే అందరికీ సమానంగా పంచాలన్న ఆదేశాలు ఉంటే ప్రతివాడికి పది సెంట్లో ఇరవై సెంట్లో భూమి ఇవ్వాలి దానితో అతనికి ఒరిగేది అర్థం కాలేదు ఇంకొక వైపు ప్రభుత్వమే సన్నకారు రైతులు చిన్న కారు రైతులు వ్యవసాయ కూలీలకు పథకాలు ప్రవేశపెట్టింది ఎందుకంటే చిన్న చిన్న కమతాలతో జీవితం గడపడం సాధ్యం కాదు కనీసం సాగునీరు గల మాగాడి భూములు కూడా రెండున్నర ఎకరాలైనా వర్షాధారిత మెట్ట భూమి ఐదు ఎకరాలైనా ఉంటే గానీ ఒక కుటుంబం మనుగడకు చాలదు అంతకంటే తక్కువ భూములు రైతులు వాటిపై ఆధారపడి మనుగడ సాగించలేరు వారికి ఇతర ఉపాధి పథకాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే పెద్ద స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్ స్కీమ్ అటువంటి వాటికింద చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ కూలీలకు కోట్ల రూపాయల ఖర్చులో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరోవైపు ప్రభుత్వ భూమితోనే సన్నకారు వ్యవసాయ కూలీల సంఖ్య పెంచడానికా అన్నట్టు భూ పంపిణీ పథకాలు సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ విషయాన్ని చిన్న రైతు కుటుంబాల మనుగడనే దుస్సాధ్యం చేస్తున్న పరిస్థితి గురించి మా నల్గొండ కలెక్టర్ రమేష్ గ్రోవర్ సంప్రదించడం జరిగింది ఆయన చాలా మంచిదే కానీ రాజకీయ నాయకులకు దీన్ని నచ్చదేయమో అన్నారు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడం కష్టమైతే గ్రామంలో అర్హత ఉన్న నిరుపేద రైతులందరి జాబితా తయారు చేసి గ్రామ పంచాయతీ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎవరికి భూమి ఇవ్వాలో ఎంపిక చేసి తలా రెండు ఎకరాలకు తక్కువ లేకుండా ఇస్తే భూమి సాగులోకి వస్తుంది ఇచ్చిన కుటుంబాలకు ఆర్థికంగా నిలకడగలుగుతుంది ప్రభుత్వ ఉద్దేశాలు కూడా నెరవేర్తాయి కదా అని నా కలెక్టర్ గ్రోవరు ఇది చాలా బాగుంది నువ్వు ఇంకా చిన్నవాడు రాజకీయ నాయకుల ఆలోచనలు అలా ఉండవు తాము అధికారంలోకి వచ్చినప్పుడు తాము వారికి ఏమైనా చేసుకుందామని ఆరాటం ఉంటుంది లాటరీ అంటే అసలే ఒప్పుకోరు పనికి రాకపోయినా అందరికీ సమానంగా పంచితే అభివృద్ధి జరిగినా జరగకపోయినా అందరూ సంతృప్తిగా ఉంటారు అంతే చాలు మంచి ఆర్థిక విధానాలకు రాజకీయాలకు చాలా దూరం అనేశారు అటువంటి గ్రామీణ పరిస్థితులలో సాగులో ఉన్న మిగులు భూముల్ని ప్రభుత్వం డబ్బు ఇచ్చి తీసుకుని తర్వాత పేదలకు సమానంగా ఒక్కొక్కరికి పూడ్చి పెట్టడానికి ఆరు భూమి అన్నట్టు పంచిపెడితే ఎవరికి లాభం ఎంత భూమి తీసుకోగలం ఎన్నాళ్ళు తీసుకోగలం తీసుకున్న దానికి ఎంత ఖర్చు రైతులకు ఇచ్చే డబ్బే కాకుండా లిటిగేషన్లకి కోర్టు ఖర్చులు లాయర్ల ఖర్చులు పాలనా యంత్రాంగ ఖర్చులు దేనికోసం ఇదంతా చేస్తున్నట్లు ఎందుకో చాలా బాధ అనిపించింది ముఖ్యమంత్రి గారితో చెప్పేందుకు ధైర్యం చాలలేదు ఆయన ఈ పథకం విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇది వద్దు ఆపండి అని చెప్పడం తేలికే గానీ అటువంటివి చెప్పేటప్పుడు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా అధికారులు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా మంచిదని ఆలోచన మనకు వచ్చినప్పుడు చెప్పవలసిన బాధ్యత మనది ఈ పథకం గురించే ఎంతో ఆలోచన చేశాను నిజానికి నేను నా చిన్నతనం అంతా గ్రామాల్లోనే గడిపాను పేదర్కం అంటే తెలుసు గ్రామస్తుల మనస్తత్వాలు కూడా నాకు అవగాహనలో ఉన్నాయి ఈ విషయంలో నల్గొండ ప్రాజెక్టులో అనుభవం చాలా పాఠాలు నేర్పింది కానీ ముఖ్యమంత్రి మంత్రులు కార్యదర్శుల ముందు నేనెంత నా అనుభవం ఎంత వారందరికీ నా వయసంత సర్వీస్తో అనుభవం తొందరపడితే అభాస్వాలు కావచ్చు అలా ఆలోచిస్తూ ఉంటే ఓ రోజు కార్మిక శాఖ మంత్రి అంజయ్య గారు నా గదిలోకి ఏదో పని మీద వచ్చారు ముఖ్యమంత్రిని కలవడానికి ఇంకొంత సమయం పట్టేట్టు ఉంది సరే ఈయనతో ఈ విషయం ప్రస్తావిస్తే బాగుంటుందేమో అనిపించింది అంజయ్య గారు పెద్దగా చదువుకోలేదు కూలివాడిగా జీవితం మొదలుపెట్టి ఇంతవరకు ఎదిగారు మంచి మనసున్న మనిషి చూడటానికి అమాయకుడిగా కనిపించిన మంచి లౌకిక జ్ఞానం ఉంది పేదవాడికి సహాయం చేద్దామన్న తహతహ గలవాడు ఆయనతో నాకు కలిగిన ఆలోచనలన్నీ చెప్పాను మనం చేస్తున్న భూ సంస్కరణల వలన ప్రయోజనం గురించి నా అభిప్రాయం చెప్పాను ఆయన చాలా ఆసక్తిగా విన్నారు చివరికి నాతో ఎక్కి వీహించి బాగుపడేవారు ఉండరని అనుకో ఉంటారు గ్రామాధికారులు రెవెన్యూ అధికారులు వరీళ్ళు చాలా బాగుపడతారు చాలా కొత్త ఉద్యోగాలు వస్తాయి రైతులకు ఏం మేలు జరుగుతుందో అప్పటికి మే అధికారంలో ఉంటామో లేదో అనే ధోరణిలో మాట్లాడారు అయినా ఇది దేశమంతటా జరుగుతోంది మనం కాదనిలేం కదా అని ఆలోచనలో పడ్డారు అప్పుడు నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది కనీసం ఒక మంత్రి అయినా నా ఆలోచనలు స్పందిస్తున్నారు కదా అన్న భావనకు కొంచెం ఊపునిచ్చింది ఇక చెప్పడం ఆరంభించాను మీరు అధికారంలో ఉండగానే కార్యరూపంలో పెట్టగలిగే ఒక మార్గం ఆలోచించాను అంటూ నేను ఆలోచించిన విధానాన్ని ఆయన ముందు పెట్టాను ముఖ్యమంత్రి గారికి చెప్పాలంటే కొంచెం సంకోచం భయం కొత్త ఆలోచనలకు ఇది సమయం కాదని తటపటాయింపు అంజయ్య గారు కొంచెం ఆశ్చర్యంగా నా వైపే చూస్తూ ఉండిపోయారు పథకాన్ని గురించి ఏమీ అనలేదు ఆయన పథకం గురించి ఆలోచిస్తున్నట్లుగా మాత్రం నాకు అనిపించింది ఇంతలో ముఖ్యమంత్రి గారు రమ్మన్నారని ఆయనకు పిలుపు వచ్చింది లోపలికి పోతూ పోతూ భూ అందరి ధ్యేయం అయితే నీ విధానం బాగున్నట్టే ఉంది మరి రాజకీయాల మాట ఏమిటి అంటూ వెళ్ళిపోయారు అంజయ్య నేను ఆలోచనలో పడ్డాను నా సూచన చాలా సులభమైంది భూ సంస్కరణల ముఖ్య ఉద్దేశం ఎవరి భూమి ఎవరికైనా పరిమితిలోనే ఉండాలి వారు వ్యవసాయం చేసేవారైనా లేదా దాని మీదే బతికేవారైనా అయి మిగులు భూమి అనేది అసలు భూమి లేని వారికి అర్హులకు ఉండాలి ఇదంతా చేస్తున్నది భూమి సాగులోకి రావాలని దున్నేవాడికి భూమి ఉండాలని భూమి మీద రైతు తన కుటుంబ పోషణ జరుపుకోవడానికి అనువుగా ఉండాలని రైతుల కష్టాలపై బతికే పెద్ద పెద్ద భూస్వాములను తొలగించాలని కదా ప్రభుత్వమే ఎందుకు ఈ పని అంతా చేయాలి ఎంత పరిధిలో ఏ ఏ భూములు ఒక కుటుంబానికి ఉండొచ్చో నిర్ణయించి ఒకటో రెండు సంవత్సరాల గడువు పెట్టి మిగులు భూములు ఉన్న వాళ్ళు వారికి ఇష్టం వచ్చిన వారికి అమ్ముకోవడమో దానంగా ఇచ్చుకోవడమో ఈ గడువు లోపల నిర్ణయించాలి ఆ గడువు తర్వాత ప్రతి రైతు తనకున్న భూమిని ప్రభుత్వానికి ప్రకటించాలి సైన్యంలో ఉన్న వారికో లేక విత్తంతవులకు లేక ప్రత్యేకంగా పరిశ్రమల వారికో మినహాయింపులు ఇవ్వదలుచుకుంటే ఇవ్వవచ్చు ఇంకా విప్లవాత్మకంగా పోవాలంటే ఎవరికి రెండు ఎకరాలకు తక్కువ భూమి ఉండరాదని కూడా నిబంధన పెట్టవచ్చు గడువు తర్వాత అంటే అందరి నుంచి స్వచ్ఛంద ప్రకటన వచ్చిన తర్వాత అది గ్రామ సభల్లో అన్ని అధికార కార్యాలయాల్లో దొండోరం ద్వారా అందరికీ తెలియపరిచి ఎవరైనా దొంగ లెక్కలు చూపినా భూమిని దొంగ పేర్ల మీద దాచి ఉంచినా ఇంకెవరి తామే సేద్యం చేస్తున్నా తమ పేర్లతో ఉండి వ్యవసాయం చేసుకోకపోయినా అలాంటి భూములను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకుంటుందని ఉత్తర్వులు జారీ చేయాలి దానితో పాటు ఏ వ్యక్తి అయినా ఏ భూస్వామి గురించి అయినా సమాచారం అందజేసి మిగులు భూములు చూపించడానికి ప్రభుత్వానికి సహాయం చేస్తే ఆ వ్యక్తికి భూ సంస్కరణల చట్టం కింద అర్హత ఉంటే అతను ప్రభుత్వానికి సంపాదించి మిగులు భూములు అతనికే ప్రభుత్వం ఇచ్చేటట్లు ఉత్తర్వులు ఇవ్వాలి దీనితో ప్రభుత్వ యంత్రాంగాన్ని పెద్దగా వినియోగించిన లేకుండా ప్రభుత్వం దీనిపై డబ్బు ఖర్చు ప్రజలందరూ తమ ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వ ఆశయాలకు పనిచేసేటట్లుగా ఉంటుంది రెండు సంవత్సరాల మాత్రమే గడువు గనక భూమి ఖరీదులు పడిపోయి నిజంగా వ్యవసాయం చేసుకునే వారికి భూములు కొనుక్కునే అవకాశం లభిస్తుంది అవసరమైతే అటువంటి వారికి భూమిని కొనడానికి కావలసిన అప్పులు ఇప్పించాలి అందువల్ల భూమి మీద ఆధారపడి బ్రతకలేకపోయినప్పటికీ ఆ భూమిని గ్రామాన్ని వదిలిపోలేని సన్నకారు రైతుల అసందిగ్ధ పరిస్థితి తొలగిపోతుంది కోర్టులో లిటిగేషన్లు తగ్గుతాయి ఈ పథకాన్ని నిరవధికంగా అమలు పరచడానికి అవకాశం ఉంది అమలు పరిచిన ఏడాదికి గ్రామ స్థాయిలో భూముల స్వాధీనాన్ని అనుసరించి రికార్డు తయారు చేయవచ్చు అలా భూమి కావలసిన ప్రతివాడు ప్రభుత్వ అధికారికన్నా కష్టపడి ప్రభుత్వ ఆశయం కోసమే పనిచేసే పరిస్థితి ఏర్పడు ఇలా ఆలోచిస్తున్న అకస్మాత్తుగా ముఖ్యమంత్రి గారు రమ్మన్నట్టు కబురు వచ్చింది లోపలికి వెళ్లాను అంజయ్య గారు ఇంకా అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రి పివి గారు ఏమిటో ప్రసాద్ భూ సంస్కరణల విషయంలో ఏదో విప్లవాత్మక ఆలోచన చేసేవని అంజయ్ అంటున్నారు అని అడిగాడు విప్లవం అనేసరికి కొంచెం తడబడినా ధైర్యం తెచ్చుకున్నాను అట్లా చేస్తే ఎట్లా ఉంటుందని అంజయ్య గారితో అన్నాను అంతేనండి అని దాటబోయాను కానీ ముఖ్యమంత్రి వదలలేదు దాదాపు ఇరవై నిమిషాలు నా ఆలోచన ఏమిటో కూలంకషంగా అడిగి చాలా ప్రశ్నలు వేసి చివరకు ఆయన ఆలోచనలో పడ్డారు చాలా సులభం చాలా ప్రభావవంతమైంది కానీ చాలా ఆలస్యం అయిపోయింది మూడు నాలుగు సంవత్సరాల క్రితం భూ సంస్కరణల అమలు గురించి మొదలుపెట్టినప్పుడు అయితే బ్రహ్మాండంగా ఉండేది ఇప్పటికల్లా ఆచరణ కూడా పూర్తయి ఉండేది ఇప్పుడు చేయటం కష్టం కష్టం ఏమిటి రాజకీయ ఆత్మహత్య నాకే కాదు పార్టీకి ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధం అని తనలో తనే పెద్దగా అనుకుంటున్నారు కావాలంటే రెండు ఎకరాల లోపు రైతులు ఉండరాదనే నిబంధన ఇప్పుడు పెట్టకుండా కొన్నేళ్ల తర్వాత పెట్టచ్చేమో రాజకీయంగా ఇబ్బంది అయితే అన్నాను పీవి గారు నా వంక సాలోచనగా చూస్తూ అన్నారు అది సరే ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఇంత దాకా వచ్చాక ఇంత ప్రచారం జరిగాక ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే పెద్ద రైతులకు సహాయం చేయడానికి భూ సంస్కరణలను నీరు పేద రైతులను అపహాస్యం చేయడానికి ఇది కాంగ్రెస్ నాయకులకు తంత్రం అనరా రాజకీయంగా చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది కదా కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండి ఆయనే మళ్లీ అందుకున్నారు ఏమో పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చెప్పింది చేస్తే బాగుంటుందేమో అనిపించవచ్చు కానీ నువ్వు చెప్పినది నాకే కాదు ఢిల్లీలో అధిష్టానానికి కూడా అమలు చేసే ధైర్యం ఉంటుంది అనుకోను మంచి ఆలోచనలు ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంటాయి అంటూ మళ్ళీ ఆలోచనలో పడిపోయారు నేనేం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోయాను మళ్ళీ ఆయనే అకస్మాత్తుగా నోరు విప్పారు ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావా లేదు సార్ మంచిది ఎవరికి చెప్పకూడదు ఇదంతా నెమ్మరు వేసుకున్నాక భూ కమిషనర్గా నాకు ఆవేశం వచ్చింది కనీసం భూ వల్ల జరిగిన లాభం ఎంతో ఎందుకు తెలుసుకోలేం అనుకున్నాను తెలుసుకోవడం కోసం జిల్లాల వారీగా ప్రభుత్వ భూమి సంస్కరణలకు ముందు ఎంత సంస్కరణల తర్వాత ఎంత పంచింది ఎంత మిగిలింది ఎంత ఒకేరా గణాంక వివరాలు సేకరించే బృహత్ ప్రయత్నం ప్రారంభించాను కొన్ని జిల్లాలు స్వయంగా తిరిగి చూస్తే అలాంటి గణాంక వివరాలు ఏవి స్పష్టంగా లేవన్నారు అలాంటి వివరాలు సేకరించడం ఆరంభించండి అని జిల్లాల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాను దానిని అమల్లో నాటికి నేను ఆ కమిషనర్ పోస్టులోకి వచ్చి రెండున్నర నెలలు అయింది ఓ రోజు ఆఫీసుకు బయలుదేరుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం నుంచి ముఖ్య కార్యదర్శి శ్రీప్రసాద్ టెలిఫోన్ చేశారు సార్ ఉన్నత విద్యాశాఖకి ముఖ్య కార్యదర్శిగా మంచి వాళ్ళని వేయాలని విద్యాశాఖ మంత్రి బాలయోగ్ గారు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు అతను పూర్తి చూసే లోపే అందుకున్నాను సరే అలాంటి మంచి వాళ్ళ పేర్లు చెప్పాలా కాదు సార్ బాలయోగ్ గారు మిమ్మల్ని ఏమని పట్టుబడుతున్నారు ముఖ్యమంత్రి గారు నీకో మాట చెప్పి పోస్టింగ్ ఇమ్మన్నారు ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారిష్టం ప్రసాద్ అనేసి ఫోన్ పెట్టేశాను రెండు రోజుల్లో నా పోస్ట్ మారిపోయింది అంతే భూ సంస్కరణల ఫలితాల గురించి తెలుసుకునే అవకాశం మళ్లీ ఎప్పుడూ రాలేదు